ఓకే అండి ప్రాధాన్యత ప్రభు పరిశుద్ధ ఏసయ్య కృప కంటికర దేవ రాజుల రాజ ప్రభువుల ప్రభువు దేవాది దేవ ఏ ప్రభు మా దేవ మా రక్షణ కర్త మీకు ఎంతో వందనాలు ప్రభావం ప్రభావం ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి ప్రభా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభా మీరు మహింపొందండి ఏసయ్య మీకు వందనాలు ప్రభా అద్భుతంగా మీరు మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడే దేవుడు ప్రభా సర్వశక్తి సంపన్నుడు ప్రభ ఆకాశాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు వేసే ప్రభావ మీకు వందనాల ప్రభా ఏసైమగల దేవ మీ యొక్క బంగారు పాదలకు లెక్కలేని వందనాల ప్రభావ మీ యొక్క వాక్యాంచేతమవుతో మాట్లాడని ప్రభా స్థిరపరచండి ప్రభా బలపరచండి ప్రభా మీలాక్కడికి సంబంధించిన ప్రభా సూచనలు ప్రభావ మాకు తెలియజేయండి వేసే ప్రభా అనేకులన్నీ మేము తెలియజేయపరచాలా సిద్ధపరచాల ప్రభా మీ తట్టు తిరిగేలా చేయాల ప్రభావ ఆత్మకార్యం జరిగించి మీ మహిమ తెచ్చుకుని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 కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నా పై కృప చూపుటకు ఏ పాటిదానయ్యా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నా కష్టాల కడలిలో కన్నీటి నా తోడు నిలిచావు నన్నా ధరించావు అందరు నను విడచినా నను విడువని ఏసయ్యా విడువను ఎడబాయనని నాతోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగలదేవా నీ కృపకు సాడి ఏ పాటిదానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్య నాపై కృప చూపుటకు ఏ పాటిదానయ్యా నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికెదనే సయ్య నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికెదనే సయ్య నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగలదేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయ్యా నన్నింతగా చించుటకు నేన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 ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చేసుకుంటాం పరిశుద్ధుడ వరకు దేవా వదనాలైన సర్వనసుడ తండ్రి మీకు ఎక్కువ దగ్గర తెలియసాయినా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించి సాయంత్రం సమ సురక్షితంగా ఇంటికి మీకు ఎంత వదనాలు ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించానికి మేము సిద్ధపడుతుండగా ప్రభు ఇంతవరకు మిమ్మల్ని తెచ్చనిచ్చిన అవకాశం బట్టి మీకు వదనాలు తెలివి మన చిదాపరచండి ప్రభు వాక్యాన్ని ధ్యానించలాగా వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా ముఖ్యంగా ప్రభు నేను కేవలం విని కాకుండా దాని పాటించే వారు ఉండాలనే శ్రీ యాకర్ జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఇంతకాలంగా మిన్న ప్రతి వాక్యాన్ని మేము పాటిస్తున్నాం తండ్రి కేవలం విని వెళ్ళిపోతలేం ప్రభావం ఇన్ని సంవత్సరాలు జరిగింది ప్రభు ప్రపంచ క్రైస్తవులు అదే రీతి ఉన్నారు ప్రభావి కేవలం వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఈ లాక్డౌన్ ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రతి వాక్యాన్ని పాటించమన్నారు కాబట్టి అట్లా పాటించే వారిగా మిమ్మల్ని తయారు చేయమని ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మేము పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభావం గ్రహించడమే కాదు అయినా వీటిని ఏ రీతిగా పాటించాలన్నా కూడా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మీరు చెప్పినారు ప్రభు బాగు భయంకరమైన కాలం ఉండబోతున్నాయి మాకు ఒక స్పెషల్ పని అప్పగించ అప్పగించడాయినా అది పాటించాలంటే ఇవన్నీ వాక్యాలు మేము తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా వాటిని పాటిని మేము ప్రకటించాలా అటువంటి అనుభవాన్ని మాకద్దరికి అనుగ్రహించి మీరే మైమర్ ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ ఇప్పుడు పాటించే జీవితాన్ని ప్రతి భిన్న ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి ప్రభుగా ఆ యొక్క వాటిని నెమరు వేసుకోవాలా నేను తిరిగి తిరిగి చదవాలా తిరిగి తిరిగి జ్ఞాపకం వేసుకోవాలా అవునండి ఇమ్మీడియట్ గా వాటిని ప్రాక్టీస్ చేయాలా లేకపోతే ఎప్పుడు ఈ చిన్న యొక్క వాగ్దానం మా జీవితం నెరవేర ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్రయించండి ఈ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకొని ఆరు నలతట్ల ఆధిపత్యం భరించి నడిపించమని హే శ్రీ కృష్ణ తండ్రి ఏ శ్రీ కృష్ణను మీకు అందరికి వంద మరోసారి చాలా కాలం తర తొలగే మనం వాక్యాన్ని ధ్యానించడం ఇంత ఓపికత ఇటువంటి టైం దేవుడు మనకి ఇచ్చేట మంచి అవకాశం ఇది అనేక మంది ఇల్ లోకతీతమైన జీవితంలో ఉంటున్నారు టెలివిజన్స్ ముందు కూర్చొని ఉంటున్నారు కానీ మనకు ప్రభు మటుకు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం దాన్ని బట్ అయిన పదనాలు ఇది ఎంతకాలం నుంచి ఉంది నా మైండ్ మీద వాక్యం చెప్పాలని ఎందుకంటే లాక్డౌన్ లో ఎప్పుడు మనం ధ్యానించిన విధంగా దేవుడు మనకి రకరకాల విషయాలు బయలుపరుస్తూనే ఉన్నాడు అవి మనం పాటించినామో అనుభవపూర్వకమే చూసినాము ఎన్నో వాక్యాలు అంటే ఇందులో జీవం ఉంది నీకు ఆ శక్తిని అనుగ్రహించండి దేవుడు దాన్ని నువ్వు వాడినప్పుడు అద్భుత జరుగుతాయని దానికి మీరు ఎంతో సాక్ష్యాలు ఇవ్వడం నేను కాబట్టి ఇది నెరవేరుతుంది ఇది కార్యం నెరవేరుతుంది కానీ ఈ సంవత్సరం స్పెషల్ అభిషేకంలో దేవుడు మనల్ని నడిపించబోతుందని దేవుడు మనకు బయలుపరిచింది పర్ఫెక్ట్ టైమింగ్స్ తన బయలుపరుస్తారు ఎందుకంటే ఈ వైరస్ టైమింగ్ కూడా మనకు బయలుపరిచింది నాలుగు సంవత్సరాల క్రితం టైమింగ్స్ బయలుపరిచింది ఎవరు మాట్లాడక మనం మాట్లాడినా వ్యాక్సిన్ల గురించి ఎప్పుడు బయటకు వస్తుంది దాని తర్వాత ఏ మంత్ లో బయటకు వస్తుంది ఎంత రకమైన ఎటువంటి మోసం ఉన్నది అవన్నీ పర్ఫెక్ట్ టైం మనకు బయలుపరిచింది కాబట్టి ఆయన ఒక తరానికి వీటిని బయలుపరుస్తా ఉన్నాడు గమనించే గ్రహిస్తారు ఆచారబద్ధంగా జీవించే వాళ్ళు ఆచారబద్ధంగా జీవిస్తా ఉంటారు అనేసి దేవుడు వాళ్ళని ప్రేమించలేదని మనం చెప్పాం దేవుడు అందరినీ ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆ ప్రేమని వ్యక్తపరచాలా ఏ రీతిగా వ్యక్తపరచాలనేది గత రెండు వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం నేను ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు దాన్ని పాటించాలి కూడా మనం ఏ రీతిగా నేను చూపించిన ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో ధ్యానించాలనుకుంటున్నా ఏంటంటే యోగు గ్రంథం నుంచి సాధారణంగా మనం యోగు గ్రంథం ధ్యానించిన గతంలో అంత ధీరంగా ధ్యనించలేదు ఎందుకంటే మన మోసే కంటే ముందు అంటే ఆది కాండము నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము లేవి కాండము సంఖ్యాకాండము ఈ ఐదు కాండాలు రాయకముందు అన్నిటికంటే బైబిల్లో ప్రతి పుస్తకం కంటే బహు పురాతనమైన పుస్తకం యోగ గ్రంథం నేను కూడా దాని గురించి మీకు చెప్పలేదు ఏంటంటే బైబుల్లో రాయబడ్డ పుస్తకాలు సీరియల్ లేవు పాత నిబంధన పుస్తకాలే గానీ కొత్త నిబంధన పుస్తకాలే గాని మధ్యాహ్నం లాక్ డౌన్ వర్క్షిప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఈ విషయం గ్రహించింటారు పౌలు పత్రికలు కూడా చాలా పోయినాయి మనకు ఉన్నాయి కొన్ని హిబిల్ రాసిన పత్రిక రోన్ రాసిన పత్రిక కొల్సి రాసిన పత్రిక తెసోనికి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి వీటికి రాసిన పత్రికలు ఉన్నాయి తిమోతికి రాసిన పత్రికలు ఫిలెమోన్కి రాసిన పత్రికలు ఇవి ఉన్నాయి పత్రికలు కానీ పౌలు ఇంకెన్నో పత్రికలు రాసాడు అవి పోయినాయని నేను చూపించిన ఉదాహరణకి లవోది ఒక పత్రిక రాసాడు లవదికలకు రాసిన పత్రిక ఆయన ఉండాల్సింది బైబిల్ లో కానీ అది లేదు ఈరోజు ఎందుకంటే అది పోయింది ఎక్కడో ఆయన ఎక్కడ సముద్ర ద్వ్యంలో ఉన్నప్పుడు సముద్ర ప్రయాణంలో పడిపోయింది అక్కడ తెలియదు ఎవరికి ఆయన అనైతే అన్నిటి సంఘానికి రాసినప్పుడు ఇది మీరు కూడా చదవండి నేను లవధిక సంఘానికి రాసిన ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలకి కూడా ఆయననే బిషపు ఆయన బహు కష్టపడ్డ జీవి ఆయన సేవా జీవితంలో బైబిల్ అంతట్లో బహుగా కష్టపడి సేవ చేసిన వాడు పౌలు రోమ సంఘం నుంచి తెసరు నేకా సంఘానికి ఏడు సంఘాలు అవి ఆ ఏడు సంఘాలను ఆయన స్థాపించిన వాడు అవి కాంగా ఆ గ్రీకు దేశంలో ఉన్న ఏడు సంఘాలు ఆ పద్మ యోహాను భక్తు కలిగిన దర్శనంలో చూసిన ఆ ఏడు సంఘాలు కూడా పౌలు కట్టినే ఎఫ్ఎస్సి నుంచి మొదలుకొని లవదీకే సంఘం వరకు ఆ ఏడు సంఘాలు కూడా పౌలు కట్టిందే పౌలు అంతగా ప్రవేశపడి అంతగా సేవ చేసిండే అసలు ఎవ్వరైనాన్ని మ్యాచ్ చేయగలరు ఈ రోజు కూడా ఈరోజు కూడా ఎవ్వరు మ్యాచ్ కలర్ అయినా ఆయనకి విశేషమైన మర్మాలు బయలుపరచండి దేవుడు సో నాకు ఒక ఆశ ఉంటుంది నాకు కూడా ఇవన్నీ ఆశ ఉంది ప్రభు నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే తన దాసమైన ప్రవర్తాలకు ప్రభు సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏమి చేయడు మర్మములు తనను ప్రేమించిన వారి మనం సమేతల గ్రంథాలను కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతిది దేవుడు తన బిడ్డలకే ఆ యొక్క మర్మాలను బయలుపరచాలనుకుంటున్నాడు కానీ ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారు అనేది కష్టంగా ఉంటుంది వినడానికి చెప్పడానికి కూడా మన గ్రూపులోనే ఎంతమంది ఈ మర్మాలను గ్రహించగలిగినారు నేను చెప్తున్నా గాని నాకు బయలుపరచిన విధానంగా ప్రకటిస్తున్నా గాని ఎంతమంది వాటిని జీర్ణించుకోగలిగినారు ఎంతమంది వాటిని ధైర్యంగా ప్రకటించగలిగినారు ఎందుకంటే ఈ సంవత్సరము నీకు విశేషమైన సేవ ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ మనం ఎంతో కాలం ఇంకా కలిసిమెసి చేయం సేవ ఎవరి సేవ వాళ్లే వెళ్ళిపోతా ఉంటారు విస్తరించిపోతా ఉంటాం మనం ఎందుకంటే ఇప్పుడు ఈ దేశము ప్రపంచం అంతటా విస్తరించాల్సిందే ఈ సేవ విధానం ఈ సత్యాలు కాబట్టి ఈ ఈ అభిషేకం అయితే నా మీద ఉందో ఆత్మ నా మీద మీ మీద కూడా అదే ఆత్మ ఉంది దానికి మీరు చోటు ఇస్తలేదు అంతే తేడా కాబట్టి ఒక అంశం ఈరోజు ఏంటంటే ఇది నుంచి తీసుకుంటున్నానంటే యోగు గ్రంథము యోగు గ్రంథము ఇరవై అధ్యాయం యోగు గ్రంథము ఇరవై అధ్యాయము అందులో మొత్తము యోగ గ్రంథంలోని ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని సాధ్యమైన కాడికి ఎంత టైం మనకి ఈ రోజు ఉంటే అంత టైము వాటి అన్నింటినీ చూస్తాం మనం కాబట్టి పదమూడవచనం ఒకసారి చూడండి యోగ గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి అది అంశం అన్నట్టు అంటే నశించిన వారికి ఇంగ్లీష్ లో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ డైయింగ్ మ్యాన్ అని ఉంది ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ డైయింగ్ మ్యాన్ అంటే చనిపోతున్న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 దేవుడు ఈ లోకంలో వారి మీద పెట్టి మొదటి నుంచి ఆశీర్వాదాలు పొందిన వారి గొప్ప దైవజనులు గొప్ప వ్యక్తులు వారి మీద ఉన్న ఆ దీవెనలు ఆశీర్వాదములు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నీ మీదకి వస్తాయంట నీ మీదికి అవి రావాలా వస్తే నీ లైఫ్ ఒక ఇంకా రీతి ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న విధానంగా ఎట్టి పరిస్థితిలో ఉండదు అన్నట్టు కానీ అవి నీ మీదికి ఎందుకు రాలేదు నువ్వు పరిశీలించుకోవాలి వాక్యం చూసినాక ఎందుకంటే ఇప్పుడు మన గ్రూప్ ఇన్ని సత్యాలు బయలుపరచబడ్డాక కూడా నువ్వు ఇంకా సంపూర్ణ స్థితికి ఎదగలేకపోయినావు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయినవు సాంఘిక పరంగా ఎదగలేకపోయినావు ఆర్థికంగా ఎదగలేకపోయినావు జ్ఞానంలో ఎదగలేకపోతున్నావు ఈ లోకంలో ఎదగలేకపోతున్నావు అన్ని విషయాలలో అభివృద్ధి పొందిట దేవుని చెప్తామని కొలసల రాష్ట్ర పత్రికలు నేను చూపిస్తూ ఉంటాను ఎన్ని విషయాలలో అభివృద్ధి పొందిరో చెప్పండి ఇంకా అదే కిరాయిలలో ఉంటున్నాము ఇంకా అదే ఉద్యోగాలు ఇంకా అదే చాలి చాలనంత ఇంకా అదే కృషి శరీరాలు ఇంకా స్వస్థలు రాలేదు ఇంకా మనకు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు అంటే ఈ నశించిపోతున్న వారి ఆశ్రదాలు మనలోనికి రాలే కదా అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎలియా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఎలీషాకి ఇచ్చేసి చూస్తాం మనం అంతే అవి కాబట్టి నశించుచున్న వారి ఆశీర్వాదాలు లేక దీవెనలు నా మీదికి అని యోబు చెప్తున్నాడు అయితే ఎందుకు ఇది ఆశ్చర్యకరమైన వాక్యం అంటే యోబు కాలంలో ఏ పుస్తకాలు లేవు బైబుల్ బైబులే లేదు యోబుకి మనకి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు బైబిల్ అరవై పుస్తకాలు ఉన్నాయి ఆది కాండం వదులుకొని ప్రాణం గంధం పట్టుకు ఇవన్నీ బైబిల్ ఉన్నాయి ఇవన్నీ చదివి కూడా మనం ఇంకా అప్పుడేదే వదిలేం ఏ విషయాలలో కూడా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే మనం కానీ ఆయనకి ఏ పుస్తకాలు లేకున్నా ఆయనకి ఏ పుస్తకాలు లేవు బైబిల్ పుస్తకాలు లేవు ఎందుకంటే యువత్ కాలం తర్వాత చాలా సంవత్సరాలకి మోస లాంటి వాళ్ళు పుడతారు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోస లాంటి వాడు పుడతాడు యోబు బహు పురాతనమైన మనిషి బైబిల్ అంతట్లో మోషకే ముత్తాతల ముత్తాత కాబట్టి ఆ టైంలో బైబుల్ పుస్తకాలు లేనప్పుడు ఆయనకి ఇంత జ్ఞానం ఇక్కడికి వెళ్ళొచ్చింది నశించిపోతున్న వారి దీవెనలు నా మీదకి వచ్చాయని ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఈరోజు నువ్వు చెప్తే ప్రజలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చనిపోయినలా దీవెనలు నా మీదకి ఎట్లు వస్తాయంటా లేదు అది మనం జాగ్రత్తగా చెప్తున్నావు నశించిపోతున్న వారి దీవెనలు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్న వారి దీవెనలు నా మీద ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్పడానికి కానీ కొంచెం జాగ్రత్తగా దీన్ని పరిశీలిస్తే మీరు మీకే బాగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని మనం ధ్యానిస్తే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ మనిషికి యోగుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నేను అనుకుంటా సొలోమోన్ కూడా అంత లేదనిపిస్తుంది ఎందుకంటే సొలోమోన్ లాంటి జ్ఞానవంతుడు ఒక్కడ లేడనేసి చెప్తుంది బైబుల్ కానీ యోగు గ్రంథం చదివినప్పుడు సొలోమోన్ ఎక్కడ పోయింది అనిపిస్తుంది యోపుకున్నంత జ్ఞానము ముందు సొలమాను ఒక పచ్చ అలాగా అనిపిస్తుంది నాకైతే అంటే నేనేదో కోపంతో అని చెప్తున్నాను కాదు ఆ ఆ పుస్తకం ధ్యానించినా ప్రార్థమవుతుంది పర్షుదాత్మ అభిషేకం ఉన్న వాడికి తప్ప ఇది ఎవరికి అర్థం కదా నాకు తెలుసు ఎన్ని థియాలజీ కాలేజెస్ పోయినా ఎక్కడ పరిగెత్తినా నువ్వు యోగ గ్రంథాన్ని ఎప్పుడు అర్థం మనకి ఎన్నో విషయాలు దేవుడు చేపించారు యోగ గ్రంథం నుంచి ముఖ్యంగా చెప్పండి ఈ లాక్డౌన్ లో నక్షత్రాలకు సంబంధించింది యోగు రంగు మనం నేర్చుకున్నాం ఆ రోజులలో వాళ్ళకి ఆ కెమెరాస్ లేకుండే టెలిస్కోప్స్ లేకుండే అవి లేనప్పుడు యోగు ఎట్లా చూడగలిగింది ఆ కలయిక కృతిక తర్వాత వృషభ ఇవన్నీ గుంపుల నక్షత్రాలు గుంపులవి వాటన్నిటినీ ఆయన ఎట్లా నేర్చుకున్నాడు అయ్యే పుస్తకాలు లేవు కదా సైన్స్ లేదు స్కూల్ కాలేజెస్ లేవు సరే ఏ పుస్తకం లేనివాడు అంత జ్ఞానం ఎట్లా సంపాదించుకుంటుంది సౌరమోని కూడా లేదు అంత జ్ఞానం యాక్చువల్గా ఆయనకి ఏ పుస్తకం లేనప్పుడు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది అనేది నాకు బహు ఆశ్చర్యంగా ఉంటది ఎప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు డిగ్రీ అటెండ్ అయ్యి పడేసినావు ఇంటర్మీడియట్ కార్యవు పీజీ చేయలేకపోయినావు ఆ మన దగ్గర కొంతమంది ఉన్నారు ఆ దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నారు నాకు తెలుసు కొంచెం బాధకరం ఉంటుంది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 ఎందుకు ఆ రీతికి చేసిండంటే చూడండి యోబే చెప్తున్నాను నేను ఎట్లా సంపాదించుకున్నాను ఈ జ్ఞానం అని ప్రాక్టికల్ ఎందుకంటే ఈ వ్యక్తులు దేవుని బిడ్డలు అవన్నీ శ్రమ కష్టపడి ఉపాసాలు వెతికొని నేర్చుకొని రహస్యంగా పెట్టుకోలేదు పౌరు లాంటి మనిషిని చూసి చేసిన విధానం సృష్టించిన విధానము ఎంత భయంకరంగా ఉంది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే కానీ అది పౌలొకానికి అర్థమైంది మనిషిని చేసిన విధానం ఏ రీతిగా ఉంది వాడిలో మూడు అవయవాలు పెట్టిండు దేవుడు మూడు మూడు భాగాలు పెట్టిండు శరీరం ఒకటి ప్రాణం ఒకటి ఆత్మ ఈ మూడింటిని కలిపి పెట్టిండు దేవుడు కానీ ఈ ప్రాణము దానికి ఇష్టం వారికి తలని చూస్తా ఉంటే శరీరము దాన్ని వీటికి రెండిటికి అధిపతి లాగా ఉన్న ఆత్మకి వాళ్ళు అవకాశం బట్ నువ్వరు మమ్మల్ని ఇవన్నీ నీ నీ జీవ నీ నీ వ్యక్తిగత జీవితంలో నడుస్తున్నాయి ఇవన్నీ అవి మళ్ళా యోగు మనకి తిరిగి జ్ఞాపకం ఇస్తాయి ఈ అధ్యాయమంతా దానికి సంబంధించిందే కాబట్టి ఇప్పుడు నేను మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చెప్తా ఉంటాను చూడండి ఈ విషయాలు మీరు ఆశ్చర్యంగా ఉంటాయి మీకు చదువు వీటిని మరోసారి యోగు గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ అక్షణంలో మీరు ఎప్పుడు వినలేదు ఇది వాక్యం నశించినకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి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 పూర్వకాలం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఎటువంటి పరిస్థితిలో ఉండే అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడు ఎంతో మేలు అంటే ఆయన ఎంత ధనికుడు ఎంత గొప్ప వ్యక్తి ఆ దేశంలో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నా స్థితి నేను ఒకప్పుడు ఎంత గొప్పవాడిని ఈ దేశంలోనే నా అంత గొప్పవాడు ఒక జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ఆ వచనంలో మీరు అని వచ్చి అది ఎంత అత గొప్పవాడేంటి ఆయన బాగా ఈ సీకరెట్ నీకు అర్థమైతే నీ పేదరికంలో నువ్వు ఉండవు ఈ రోజు నుంచి నువ్వు చదువుకోకపోయినా నీ చదువుకున్న వాని కంటే గొప్ప ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి పొందగలవు ఈ సీకరెట్ నీకు అర్థం అవుతే ఎందుకు జాగ్రత్తగా అర్థం తీసుకుని పరిశీలించి పాటిస్తేనే కానీ రేపటి పొద్దున్న నుంచి మళ్ళీ యథావిధి జీవితం జీవించిన అనుకో నువ్వు పోగొట్టుకున్నట్టే లైఫ్ లో ఈ యొక్క ఫైనల్ అవకాశం ఇది ఎందుకంటే మనకి జనవరి నుంచి అదే చెప్తున్న దేవుడు విశేషమైన సేవా జీవితం నీకు అనుకరించబోతున్నాడు కానీ మిల్కీ సేదుకు క్రమంలో నువ్వు ఉండాలా మిల్కీ సేతుకు క్రమం ఈ యాజకులు ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే కాదు ప్రపంచంలో ప్రతి యాజకుడు లేబి యాజకత్వంలో ఉన్నాడు వాడు తీసుకునే వాడు కానీ కాదు ఏ యాజకుడు కూడా కానుకలు ఇవ్వడు దశమభాగాలు ఇవ్వడు వాడు తీసుకుంటా ఉంటాడు కానీ మన గ్రూప్ మనం ఇచ్చేటోళ్ళు మనం తీసుకునే కాదు ఎందుకో తెలుసా యోపు మిల్కీ సేదు క్రమంలో ఉన్నవాడు నేను చూపిస్తే అప్రూవ్ చేస్తాను మీకు వాక్యం చూడండి ఎందుకంటే ఇవన్నీ మనకి లాక్డౌన్ లో బయలుపర్చుడు దేవుడు ఆయన మనతో పాటు ఉండడం ఇదే నిదర్శనం చూడండి మొదటి వచనం నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు మరోసారి పూర్వకాలంలో ఉన్నట్లు నేను ఉండిన నెలల ఎంత మేలు అంటే ఆయన ఒకప్పుడు ఎంత బాగుండడు విషయం జ్ఞాపకం చేస్తాడు తర్వాత అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేను ఉండిన నెలల ఎంత మేలు కాబట్టి దేవుడు కాపాడుతూనే కానీ నువ్వు నీకు మేలు ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ జీవితంలో మేలు లేదంటే ఏదేదో ప్రాబ్లం ఉన్నట్టు నీ జీవితంలో మేలు లేదంటే నీ నీకు కాపుతా లేదంటే దేవుని కాపుతా లేదా ప్రాబ్లం ఉన్నట్టే నీ జీవితంలో తర్వాత ఆ మూడవ వచనానికి కొన్ని విషయాలు బహు ఆశ్చర్యకరంగా ఆయన మనం చూస్తాం మూడవ వచనం నుంచి ఏంటంటే మనం కొంచెం దీర్ఘంగా ఆలోచించాల్సిందే మూడవ వచనం అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఇది చాలా ముఖ్యమైన వాక్యం మనకి ఎందుకంటే నీ గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలి ఇది యోగు తన గురించి సాక్ష్యం ఇస్తుండేమో తన తల పైన దేవుని దీపము ప్రకాశిస్తున్నారు నా గురించి చాలా మంది ఆశలు చెప్పారు గతంలో వెలుగు నీ చుట్టూ వెలుగుంది నీ మీద వెలుగుంది నీ ముఖంలో వెలుగు ఉంది అని చాలా మంది ఆశలే పెట్టారు నేనేమి ఉబ్బిపోయేటోని కాదు ఎన్టీ పసే నేను ఉబ్బిపోడినా తెలుసు ఎందుకంటే ఇవి నేను ఎప్పుడో అనుభవపూర్వకంగా చూసిన పెట్టింది కొన్ని సంవత్సరాల క్రిందం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే నేను ఇవన్నీ అనుభవపూర్వంగా చూసినవి ఇప్పుడు కృతగ్గర నుంచి చెప్తే నేను ఉబ్బిపోయేటువంటి అసలే కాదు కేవలము నీ జీవితంలో ఏ రీతికి ఉండాలేదా నువ్వు పరిశీలించుకోవాలి మూడవ వచ్చంలో ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క దీపము దేవుని యొక్క వెలుగు నీ తలకు పైగా ప్రకాశిస్తుందో నువ్వు నీ పూర్వస్థితి లాగా అంటే పూర్వం యోగుబెట్లుండో అట్లా నువ్వు ఉండగలవు ధని ప్రతి విషయంలో ధని కొనుగొంటావు జీవితంలో కూడా ధని ప్రకృతి సహజంగా నువ్వు ప్రతి విషయంలో నువ్వు విశేషమైన వ్యక్తి ఆయన కొరకు సాక్ష్యం అంటే అది ఎప్పుడు కేవలం ఆయన వెలుగు ఈ తల మీద ఉన్నప్పుడే బైబుల్ అంతట్లో మనం చూస్తాం పాత నిబంధన కాలపు పుస్తకాల ఇష్టపల్లి ఎందుకు స్పెషల్ గా అంటే వారిని ఐగోతుల నుంచి బయట తీసుకొచ్చినప్పుడు దేవుని వెలుగు వాళ్ళని నడిపించింది అగ్ని స్తంభం మేఘ స్తంభం ఇంకా దాని మనం ఎక్కడ ఉన్నాం సృష్టిలో వారికి తప్ప అయితే ఆ అగ్ని స్తంభము ఆ మేఘ స్తంభమే మన ప్రభు మనకు తెలుసు మనకు తలకు పైగా అతన్ని వెలుగులాగా ఉన్నాడు మన తండ్రి మన ప్రభు స్పెషల్ అన్నట్టు అది అప్పుడు అది తెలియదు కానీ మనకి అది తెలుసు ఎందుకంటే యోబు కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయననే ఆ వెలుగు అని యోగు తెలియదు యోగేమనుకుంటుండో పాత నిబంధన కాలంలో యహోవా దేవుడే వెలుగు కానీ మనకు తెలుసు ఏ ప్రభు ఆ వెలుగు మన టైంకి వచ్చేటప్పటికి పాత నుంచి కొత్త టైంకి మన ప్రభుయే ఆ వెలుగు కాబట్టి ఆ వెలుగు ఉండే వాళ్ళే స్పెషల్ నువ్వు అడుక్కోవాల దేవుని ప్రభువా నీ దీపము నా తలకు పైగా ప్రకాశించుకుని చెయ్యి ప్రభు అన్న ప్రార్థన కోసం అందుకు చెప్తున్నా నేను ఎందుకు గంట గంటలు ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రీతిగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలేదు నువ్వు ఎప్పుడు చేసినా గానీ ఏదో ప్రకృతి సహజంగా ఏదో పొందుకుందామని ప్రార్థన చేసినా గానీ ఈ రీతిగా నువ్వు చేయలేదు నా ప్రార్థనలో ఎప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ ఇతరుల గురించి నేను ప్రార్థన చేస్తాను నా గురించి ఒకటే లైన్ ఉంటుంది ఎప్పుడు ప్రార్థన ప్రభు ఉదయం ఇచ్చినందుకు నీకు ఎంత వందాలు ప్రభు ఎంత బాగుంది ఉదయం ప్రార్థిస్తా ఫస్ట్ పాయింట్ వదనాలు నన్ను సజ్జల కలిపెట్టండి దాని తర్వాత ఇంకా నేను వేరే ఏం అడగాను అంతా వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తాను బ్రదర్స్ గురించి సిస్టర్ల గురించి కుటుంబీకుల గురించి బంధువుల గురించి మిత్రుల గురించి నా ఉద్యోగ స్థలంలో ఉన్న నాతో పాటు పనిచేసే వారి గురించి వారి కుటుంబాల గురించి అందరి గురించి స్టూడెంట్స్ గురించి కూడా ప్రార్థన చేస్తాను నా గురించి బహు తక్కువగా ఉంటది ప్రార్థన ఇంకే నా అవసరం ఆయనకు తెలుసు నాకేం అవసరం ఆయన కాలేదు తెలుసు మన మన సేవనే విజ్ఞాపన సేవ కదా ప్రేమ ఇతరులను ప్రేమించే సేవ అనేది కాబట్టి ఆయన అటువంటి వాడి మీదనే వెలుగుగా ఉంటాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి నేను కొంచెం పోలీ మీకు అవన్నీ చూపిస్తే చూడండి ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని ఇది అర్థం కాలేదు రోజు ఆయన తేజం ఆయన వెలు ప్రకాశించినప్పుడు చీకట్లను తిరుగులాడతా డార్క్నెస్ చీకట్ డార్క్నెస్ ఇంగ్లీష్ లో చాలా బాగుంది వాక్యంపై నేను ఇంగ్లీష్ జరుగుతలేని ఈరోజు ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అంటే అర్థం ఏంటంటే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 అది ఎంతో భయంకరమైన చీకటి అని నేను గజగా చెప్పను కానీ నాకెందుకంటే చాలా కాలం నుంచి ఆ చీకటి శక్తులు కనిపిస్తా ఉంటే నాకు ముఖ్యంగా నైట్స్లల్లా ఎన్నో ఆమె ఎప్పటి నుంచో పురాతనమైన కాలం నుంచి పూర్వీకులను వెంటాడుతున్న స్పిరిట్స్ అని నాకు ఎప్పుడో అర్థమైపోయింది కానీ నేను ఎవరు చెప్పలేదు దీంట్లో ఒక్కసారి రీసెంట్ చెప్పిన మా మెస్సెస్తో అవి ఎవడు ఎవడు నాకు తెలియదు కానీ అవి మా ఫాదర్ సైడ్ వారిని అందరినీ నిర్మూలించింది అదే ఆత్మలు మళ్ళా మా కుటుంబాన్ని వెంటాడినప్పుడు సేమ్ ఆ రీతిగా జరిగినట్లే జరుగుతా ఆ క్షణంలో దేవుడు మాకు బయలుపరిచి ఏ రీతిగా వాటిని ఎదుర్కోవాలా ఎందుకంటే ఆ నశించిపోతున్న వారి దీవెన్లు ఏ రీతిగా వచ్చినాయో వారి దగ్గర దురాత్మలు కూడా మన దగ్గరికి గ్రహించకపోతే మటుకు ఆ వాక్యము అవి నేను పట్టి నీ కుటుంబాన్ని పిలుస్తున్నట్లు నువ్వు ఎప్పుడు నీకు ఆత్మీయ నియంత్రణ అవసరం వాటిని నువ్వు చూడాలా నిన్ను చూడనీయకుండా వాడు వాడు దాసుకుంటున్నాడు నువ్వు చూడాలా అందుకొరకు నువ్వు ఉపాసం ఉండాలా అందుకొరకు నువ్వు ప్రార్థన చేయాలి అటువంటి సేవ జీవితం ఎవరు చేస్తాడని నేను చెప్తున్నాను నీకది అనుగ్రహిస్తాను దేవుడు మళ్ళీ కాస్ట్ కదా కొంత ప్రయాసం కదా ఖర్చుతో కూడింది కదా అంటే డబ్బు కాదు నీ వ్యయం నీ టైము వ్యయపరచాలను ఖర్చు పెట్టాలా ఉపాసాలతో నుండి ప్రార్థన చేయాలా గంటలు గంటలు ప్రార్థన చేయాలా అటువంటి సేవా విధానం ఎప్పుడైతే నీకు అవి కనిపించడం స్టార్ట్ అయితాయో నీ సేవ స్టార్ట్ అయిపోయింది ఫుల్ లెవెల్ సేవ అవి కనిపించినంత వరకు అది కాదన్నట్టు ఫుల్ టైం సేవ ఫుల్ లెవెల్ సేవ కాబట్టి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నువ్వు ఎటువంటి చీకట్లు కూడా తిరగలవు అయితే నాలుగవ వర్షం చూసినప్పటికీ యోగు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మాట్లాడుతుండే ఇది మీకు అర్థం కావాలి నాలుగవ వచ్చంలో ఏమంటున్నాడంటే ముఖ్యంగా చూడండి ఈ వెలుగు గురించి ఆ వెలుగు ఎట్లా నడిపిస్తుంది మనుషులని దా విధనా చెప్తారు దాని గురించి కదా ఆ పాదంలకు దీపం దేవుని వాక్యం ఏ స్ప్రవే వాక్యం ఏ స్ప్రవే అది నీ పాదంలకు దీపం నువ్వు చీకట్లో తొట్టిలో నువ్వు ఎంత చీకట్లో ఎటువంటి సమలలో ఎటువంటి కష్టాలలో కూడా ధైర్యంగా వెళ్ళిపోతావు ఇట్లా షేక్ పెద్ద ఉపద్రం వచ్చినా నువ్వు అవి నీ మీద పొర్లి పారిన నువ్వు చెడివు భయపడవు వనకవు వనికి ధైర్యంగా స్థిరంగా నిలబడతావు కాబట్టి నాలుగవ వచనంలో ఆయన ఏమంటుండంటే నా పరిపక్వ దినములలో అంటే యవన కాలం ఇంగ్లీష్ లో అట్లనే ఉంది పరిపక్వ దినం అంటే ఫలించే దినం యవన దశలను ఫలిస్తారు వృద్ధాప్యం ఫలించరు కానీ ఆయన వాక్యం ప్రకారంగా కీర్తన గ్రంథం మధుర చూస్తే వృద్ధాకాలంలో ఫలిస్తావు అనుమానించ నా వయసు కదా నా జీవితంలో ఇంకేం ఫలం ఉంటుంది అని అనుమానించద్దు మీరు మీరు అనుమానించి వారిని పోగొట్టుకున్నారు నా పరిపక్వ దినములు అంటే యవన పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండినలో ఎంత మేలు వృధాప్యంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటుండో నేను యవనుగా ఉన్న కాలంలో ఆ దినాలలో ఉన్నట్లు ఉంటే ఎంత మేలు ఏమంటే ఏం ఎందుకు చూడడం అప్పుడు దేవుని రహస్యము నా గుడారణకు పైగా ఉండేను ఇది మీకు అర్థం నాలుగు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది ఆయన యవన కాలంలో ఎందుకు పరిపక్వం ఎందుకు ఫలించండు అంటే ఇక్కడ వాక్యం ఉంది దేవుని రహస్యము నా గుడారం పైగా ఉండేను చెప్పండి ఈ లోకంలో గుడారం ఏంటి చెప్పండి మీ శరీరమే మీ జీవమే గుడారం కాబట్టి దేవుని రహస్యము ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి నా గుడారం పైగా ఉన్నది అంటే ఆయన జీవితం మీద ఉంది ఆయన శరీరం మీద కూడా ఉంది ఆయన ఆత్మలో ఉంది అన్న విషయాన్ని సాక్ష్యం ఇస్తాను ఇక్కడ దేవుని రహస్యాలు నాకు ఎప్పుడో బయలుపరచబడ్డాయి ముందే ఆది కాండం ముందే యోగుకి దేవుని రహస్యాలు బయలుపరచబడ్డాయి మనకు ఎన్నో బయలుపరచం దేవుడు యువడు చూడలేని విధంగా ఏ టీవీ ప్రోగ్రామ్స్లో ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్లో ఏ పుస్తకాలు లేని విధానంగా చూపించింది దేవుడు రహస్యాలు మనల్ని ఎంతగా ప్రేమించండి చూడండి మనం మనం కాదని ప్రేమించింది ఆయన్నే మొదట మనల్ని ప్రేమించి అన్ని రహస్యాలు మనం చూపించిండే ఎవరు చూడలేని విధానంగా నాకైతే అమో అనిపిస్తుంది ఎన్ని రహస్యాలు జక్ర గ్రంథంలో ఎన్ని రహస్యాలు చూపించుండే దేవుడు ఏ పుస్తకాలు లేవి రోజు కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను పుస్తకాలు ఎవరికి బయలుపరచలేదు ఎవడి ఇంట్లో వాడి చిక్కబడతాడు అని అక్కడ చూసినాం జకాగ్రంలో కాబట్టి ఆయన ఎవరిన కాలము ఎట్లా ఉండే అనే విషయాన్ని ఆయననేది అక్కడ దీర్ఘంగా విశదీకరిస్తున్నాడు బహు ఆశ్చర్యంగా ఉంది అది చూసినప్పుడు వెళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెలించలేదు ఎటువంటి చీకటి కాలంలో కూడా ఆయన ధైర్యంగా వెళ్ళిపోయింది చెప్పండి పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్నది చీకటి కాలం కాదంట్రా ఈ వైరస్ కాలం అది చీకటిలో సంచరించే తెగులు కదా అది మళ్ళీ అటువంటి టైంలో దేవుడు నిన్ను నడిపించింటా లేదా యోగు దాని గురించి సాక్షిస్తాడు భయంకరమైన చీకటిలో ఆయన ధైర్యంగా నడిచిండట తిరుగులాడి అంట అంటే ఇటు అటు పోయిన చీకటిలో మనం కూడా పోయినాం కదా ఆ వైరస్ టైంలో ఇటు అటు పోయినాం అది మనల్ని ముట్టలేకపోయింది ఎందుకో తెలుసా ఆయన వెలుగు మన తల మీద ఉంది కాబట్టి అది ప్రకాశింపజేసింది కాబట్టి మనలో కాబట్టి ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే దేవుని రహస్యములు మన శరీరంలో కూడా ఉంటాయని జ్ఞాపకం చేస్తాడు అందుకు నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఏకం కావాల అది రెండు వారాల క్రితం నుంచి జ్ఞాపకం చేస్తాను మీకు మీ ప్రాణము మీ శరీరము మీ ఆత్మ పర్ఫెక్ట్ గా కలిసిపోవాల అది అసలైన సీక్రెట్ ఎందుకంటే అటువంటి పర్ఫెక్షన్లునే సంపూర్ణంగా కలిస్తనే గాని దేవుని రహస్యాలు నీ మీద ఉండవు యో బుక్కునే ఆయన చెప్తున్నాడు సాక్ష్యం మరి వీటన్నిటిని ఆల్రెడీ చూసినాము ఈరోజు మరి విశేషంగా చూస్తున్నాం అంతే తేడా కాబట్టి దేవుని రహస్యము నా గుడారాం పైగా ఉండేనో ఎవరు కూడా చర్చ నా నేను చర్చ కట్టుకోలేం కదా నా గుడారాం అని చెప్తే నా ఒక్కనికే చర్చను పెట్టుకుంటున్నా ప్రజల చర్చ ఉంటుంది ఒకవేళ గుడారాం అంటే ఇది ఆయన గుడారం గురించి మాట్లాడుతాడు ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన జీవితంలో దేవుడి రహస్యం ఉన్నది ఆ రహస్యం మీకు అర్థం కావాలి రచి నేను చూపించేస్తాను చూడండి ఆయన నోట్ల నుంచి ఐదో వర్షాలు చెప్తున్నాడండి ఇప్పుడు సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండేను ఆయన తోడై ఉన్నాడు చూడండి అంటే దేవుడు నీతో పాటు ఉండగలడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు నాకు ఇదొకటి చాలా కాలం కింద డౌట్ ఉండే అంత గొప్ప దేవుడు నా ఒక్కరితో పాటు ఉండగలడా అంత గొప్ప దేవుడు ఇటువంటి దేవుడు ఒక్కడు లేడు కదా దీర్ఘంగా ఇంత జ్ఞానాన్ని మనకి అక్కడ భద్రపరిచింది మన కొరకు అటువంటి దేవుడు ఒక్కడి అనిపించడు మరి అటువంటి గొప్ప దేవుడు నా ఒక్కరికి పరిమితి కాగలడా ఆయనది నాకు ఎప్పుడు డౌట్ ఉండేది నేను ఆయన ఆహ్వానిస్తే నా ఒక్క దగ్గర అంటే కొంచెంసార్లు అనుమానం వచ్చాడు నేను ఇవ్వండి నా దగ్గరికి ఎందుకు రావాలయ నా ఒక్కరికి నా ఒక్కరికి అంత స్పెషల్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా జ్ఞాపకం తీసుకుంటున్నాం ఈ ఐదో వర్షంలో చూస్తున్నాం సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడైండాను నా పిల్లలు నా చుట్టూ ఉండి ఆయన క్షేమకాలాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాడు వందనాలు చెప్తున్నాడు దేవునికి ఏ సుప్రభు నీకు సర్వశక్తుడు కదా నా ఇంకనూ నాకు తోడయి ఉండే నా పిల్లలు నా చుట్టూ ఉండి ఇప్పుడు చూడండి ఆరో వర్షంలో నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడిను ఇంగ్లీష్ లో అసలు తేడా ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చదువుతాను నాగండి ఎందుకంటే ఇంగ్లీష్ చదివినాక నాకు ఆశ్చర్యం ఉంది ఏంది తెలుగు ఎట్లుందని ఆరో వచనంలో మొత్తానికే బిల్కుల్ అలగ అంట అని ఆరో వచనం నేను చదువుతాను వెన్ మై స్టెప్స్ ఫర్ బేస్డ్ విత్ బటర్ తెలుగులో మటుకు టోటలీ డిఫరెంట్గా ఉంది నేను పెట్టిన అడుగు వెళ్ళాను నీతిలో కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా నా అడుగులు ఇంగ్లీష్లో చదువుతాను when my steps were bathed with butter ante naa adukulu butter ante meeku telusu kada venna ani inga e telugula neeyanundi english la butter anundi ante neeyikante mundu undaledi butter ante venna vennan gaaste neeyayithadu you kada know, aithe ee vette cheptinadu naa adukulu venna tho snanam cheyavallindanta sacharam kashtataranga undi vinananki aashcharam undi kada ante ఆయన ఎంతగా ఆశ్చర్యదింపబడి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు వెన్నతో లేక నిగితో ఆయన అడుగులు స్నానం చేయబడి అన్నది ఇంగ్లీష్ లో మనం చూస్తే తెలుగులో లేదు కానీ నేతిలో కాలు పెట్టినట్లుంది కదా తెలుగులో చదివినప్పుడు మటు నేను పెట్టిన అడుగు నేతిలో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను ఇది చాలా ఆశ్చర్యం వాక్యం అంటే ఎట్లా ఆయన ఆశ్చర్యంపబడినది జ్ఞాపకం చేయబడుతుంది బండ అంటే తెలుసు కదా మీకు బండలకు వెళ్ళి నూనె వస్తుంది ఎవరికైనా సరే ఒ రీతిగా చెప్పాలంటే ఈ డీజిల్ ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తాయి సముద్రంలో డ్రిల్లింగ్ చేసి బయటికి తీసుకొస్తారు కానీ ఇది అది కాదు కదా అక్కడ ఏముందంటే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారైను మనకు తెలుసు బండ నుండి నీళ్లు బయలుదేరతాయని ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు కానీ ఇక్కడ ఏముంది తెలుసా బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారైను అంటే రెండు విధాలుగా అర్థం తీసుకోవాలా ఎటువంటి కష్టం నుంచి అయినా నాకే లాభం కావాలా ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నాకే లాభం జరుగుతుంది అటువంటి టఫ్ టైమ్స్ రాక్ అంటే బండా అంటే కఠినమైన సమస్య కఠినమైన కాలాలలో కూడా నాకే ఆయిల్ అది నూనె అంటే అంతగా అభిషేకింపబడ్డవాడు అన్న విషయాన్ని ఇది జ్ఞాపనం అంటే అక్కడ ఇంకే కొ లేదు యోగు జీవితంలో ఏ కొవ లేదు ఎందుకు అంటే దేవుడు తనకి వెలుగుగా ఉన్నాడు దేవుడు రహస్యమైన ఈ రహస్యమైన నేర్చుకున్నాడు పాలం చేసుకోండి ఎప్పుడైతే ఈ రహస్యం నీకు బయలుపరచబడుతుందో నీ జీవితంలో ఆశీర్వాదాలు అన్ని ఓపెన్ అయిపోతాయి నేను చెప్తున్నా ఫ్రాంక్ ఈ సంవత్సరం నుంచి మీరు చూడాలి అవన్నీ కార్యాలు ఇంతవరకు ఆగిపోయిన ఆశ్రదన్నీ మీ జీవితంలోకి రావాలంటే ఈ యొక్క వాక్యాన్ని రచించి నేర్చుకోండి పాటించడం మనం నృత్యం వినేవాళ్ళం కాదు రేపటి నుంచి ఎట్లా పాటించాలా అని నేర్చుకోవాలి అందుకే నేను కూడా నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలా నేను ఎక్కడ ప్రాక్టీస్ చేసినా నేను ప్రాక్టీస్ చేయకపోతే చెప్పలేదు కాబట్టి నేను ఎట్లా ప్రాక్టీస్ చేసినానో అది చెప్తా కూడా నేను నేనేదో నా గురించి గొప్పగా డబ్బా కొట్టుకోవడం అని కాదు కానీ నేను ఏ రీతిగా ఈ వాక్యాలు గత ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్ చేస్తున్నావు అది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుని కొత్తగా చెప్తుంది కాదు ఇవన్నీ నేను పాటించండి కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడు చూడండి నేను పెట్టిన ఆడుగల్లా నేతల పడినా నా నిమిత్తం నూనె ప్రవాహంగా పారాను ఇది నా అనుభవం కూడా నేను చెప్తున్నాను ఏడవ వచనంలో పట్టణపు గుమ్మంకు నేను వెళ్ళినప్పుడు ఈ విషయం ఎప్పుడన్నా ధ్యానించినా పట్టణపు గుమ్మమ్మనకు నేను వెళ్ళినప్పుడు అంటే ఎవరన్నా ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అందుకే తెలుగులో చాలా వేరే రూపకం ఇంగ్లీష్ లో ఏముంది అంటే ఏడు వెన్ ఐ వెంట్ అవుట్ టు ద సిటీ గేట్ అని అంటే నేను సిటీ గేట్ కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అంటే సిటీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు అన్నట్టుంది ఇంగ్లీష్ లో తెలుగులో మాటకి ఏముందంటే పట్టణపు గుమ్మమ్మనకు నేను వెళ్ళినప్పుడు అంటే పట్టణపు దానికి ఎంట్రన్స్ అంటాం గుమ్మం అంటే అది స్టార్టింగ్ గేట్ అన్నట్టు దాని దగ్గరికి వెళ్ళినట్టు అంటే ఈయన పట్టణంలో నుంచి ఫస్ట్ దానికి గుమ్మం దానికి వెళ్తున్నాడు ఏది బాగా నేసుకోవాలంటే ఆయనకి తెలుసు ఆ గుమ్మం ఇక్కడ జరిగేది వాళ్ళంతట్లో మనం చూస్తాము ఆ గుమ్మము మన ప్రభుకి సదృష్టం ఆయననే ద్వారం గొర్రె ద్వారం అంటాడు ఆయన ఎంట్రెన్స్ గేట్ పట్లోకానికి గేట్ అయిననే నా ద్వారా తప్ప ఎవడు అక్కడికి రాలేడుతాడు ఎవరు కాబట్టి ఈ పట్టణము దేనికి సంబంధించింది అన్నప్పుడు అది ప్రకృతి సహజమైన పట్టణం ఈ లోకంలో దాని తర్వాత ఆత్మీయ దృష్టం చేస్తే పట్ల పట్టణం దానికి గుమము అన్నప్పుడు అవే అయితే యోగి ఏమంటుండంటే నేను ఆ గుమానికి వెళ్లిన పట్టణంలో నుంచి ఆ గుమ్మా దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందని చెప్తుండ రాజవీధులలో నా పీఠ ముసిత పరుచుకొని పట్టణం నుంచి గేట్ దగ్గర పోతున్నాడు కాబట్టి ఆయనకి ఫుల్ కంట్రోల్ ఉంది అన్నట్టు ఎవడైతే గేడు దగ్గర పోతాడో వారికి కంట్రోల్ ఉంటది అప్పుడు వాడు రాజవీధులలో ఆ పీఠం తన సింహాసనం వేసుకుంటాడు ఏసుకుని కూర్చుంటాడు సిద్ధపరుచుకుంటాడు అది మనం నువ్వు ఎక్కడ పోయినా ఈ గుమ్మమ్ కలిగినప్పుడు నువ్వేనే గుమ్మం వాక్యం కూడా జ్ఞాపకం చేస్తాడు గుమ్మంలానా అంటది ఈ అంటది కాబట్టి ఏసుకొలో బిడ్డలం మనం కూడా ఆ గుమ్మాలకు సాదృశ్యంగా ఉన్నాం బట్ పట్టనప్పుడు గుమ్మం నకు వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు అని చెప్తున్నాడు ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుండే ఒకప్పుడు నేను పట్టణ నుంచి పోయి ఆ గుమ్మా దగ్గర పోయి అక్కడ నేను గేట్ వేసుకు గేట్ దగ్గర నా సింహాసనం వేసుకున్నాను నా పీఠం వేసుకున్నాను అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దాని తర్వాత చాలా ఆశ్చర్యం ఏంటంటే యవనులు నన్ను చూచి దాగుకొనిది అసలు ఏమంటున్నాడు పరిపక్వపు దిన నేను అట్లా ఉన్నా అంటున్నాడు యవన కాలంలో తగిన యవనలు చూసే నేను దాక్కున్నాడు అంట ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటది ఈ యవనస్థుడు యోగు వంటి యవనస్థుడు ఎటువంటి యవనస్తుంది అర్థం చేసుకోవాలా ఆయన యవన కాలంలో ఆయన ఎంతగా ఉన్నత స్థితికి ఎదిగిండు దేవుని వెలుగుగా పొందుకున్నాడు దేవుని రహస్యాలు ఆయన శరీరం మీద ఉన్నాయి కాబట్టి యవనులు ఆయనను చూచి దాక్కున్నాడు అంటే యవనులకే ఈయన భయస్థుడులా కనిపిస్తున్నాడు కూడా యవనస్తుడే కాని తక్కిన యవనస్తులకి భయం హాడలన్నట్టు తెరలు దాని తర్వాత చూడండి ముసలివారు లేచి నిలబడారంటే ఒక యవనునికి ముసలివారు లేచి నిలవడం అంటే ఏమన్నా ఊహించండి ఎటువంటి యవన చరిత్ర యోగు ఎట్లా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప ముసలి వాళ్ళు అందరూ యోగు వస్తుందంటే నిలబడడం అంటే సామాన్యమైన మనిషి కాదు ఈయన యోగు నీకైంది నీ జీవితంలో ఎప్పుడన్నా జరిగిన ఏమి నువ్వు పై నిలబడితే మంది నిలబడతారా నువ్వు నువ్వు రాగానే అంత నిలబడతారా నేను అనేది వాళ్ళు నిలబడాలని నువ్వు తయారు కావద్దు నువ్వు తయారైనా కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారు అట్లా అర్థం చేసుకోండి నీ సేవ అట్లుంటది నువ్వు అట్లా తయారు కావాలా అప్పుడే యవనస్తులు గాని వృద్ధులు కాని అది ఎంత గొప్ప వ్యక్తి వచ్చిండే మా దగ్గర కానీ మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది చూడండి అక్కడ తొమ్మిదవ వచనంలో అధికారులు మాట్లాడుతా మాని నోటి మీద చేయి వేసుకునేది యువకు సంబంధించింది అధికారులు అంటే గవర్నమెంట్ ఆఫీషల్స్ పెద్ద పెద్ద మినిస్టర్స్ సివిల్ సర్వెన్స్ అంటారు మన దేశంలో కలెక్టర్లు అటువంటి వాళ్ళని అధికారులు అంటారు సెక్రటరీస్ వీళ్ళంతా అధికారులు వాళ్ళంట మాట్లాడకుండా నోటు ఏం మాట్లాడితే ఎక్కడ చదివోతుందో ఇంత జ్ఞానం అన్నవి పదో వచనంలో ప్రధానులు మాట్లాడక ఊరికొని ప్రధానులు అంటే వీళ్ళు మినిస్టర్స్ అన్నట్టు ఎలక్ట్ర మినిస్టర్స్ ఇంగ్లీష్ లో ప్రిన్సెస్ అని రాజకుమారులు రాజులు అని రాజు లాంటి వాళ్ళు ఈయన ఎదుట మాట్లాడకుండా ఊరుకున్నారంట ఇజ్ అనీష్ అంటే ఈయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఊహించుకోండి తర్వాత వారి నాలుక వారి అంగిలికి అంటుకోని అంటే అది నాలుక భయపడిపోయింది అన్నట్టు చూస్తేనే అటువంటి వాడు ఎవరునో చెప్పండి బైబిల్ లో ఒకటి అనిపించారు కదా సోమాన్ కూడా ఎట్లా లేదు సొలమాన్ గురించే చెప్తుంది ఎక్కువ జ్ఞానం మీకు తెలుసు యోగలో పాపం ఉన్నట్టు మనం చూడడం తన తరంలో నిందరంగా నీతిమంత్రంగా జీవించినట్టు సాక్ష్యం పొందిండీ కానీ సొలవున్నట్లు లేకపోయాయి కదా దావిదట్లు లేకపోయాయి కదా వారి నాలుక వారి అంగిటికి ఎందుకు అంటుకునేది అంటే వణికిపోయింది అన్నట్టు ప్రధానం కూడా నేను వస్తున్నాడంటే నా సంగతి చెవిని ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను కాబట్టి నా సంగతి అంటే నేను చెప్పే రహస్యాలు నేను చెప్పే ఆ దేవుని యొక్క మర్మాలు అని చెప్తుండ్రు నేను మాట్లాడితే ఎవడు కనివిని గాని విషయాలు మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు నా సంగతి చెవిని బడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతులుగా ఎంచను ఇంగ్లీష్ అట్లా లేదు ఇంగ్లీష్ ఏముందంటే ఎవరైతే విన్నాడో వారి చెవులు నన్ను ఆశ్రదించనుంది వాక్యం అందుకే మనం తెలుగు ఇంగ్లీష్ తెలుగు రెండు చెక్ చేసుకుంటా ఉంటాం ఎవరైతే ఈ వాక్యాలు విన్నారో వారి చెవులు నన్ను ఆశ్రదించను అని ఆయన చెప్తున్నాడు ఇంగ్లీష్ లో నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను ఇంత మంచి పేరు పొందుకోవడం చూడండి యోగు ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నాను ఆయన సీక్రెట్ నేను ఎట్లా ఈ స్థితి పొందుకున్నాను నేను దేశంలో ధని ఎట్లా తరినా దేశంలో అందరికంటే ధనికుడు కదా యోగు మొదట ధ్యానం ధ్యానిస్తాం గ్రంథంలో తర్వాత చూడండి ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఎవ్వని తెరలేదు ఆయన దగ్గర ఉన్న పలుకువాడు ఆయన దగ్గర ఉన్నంత ధనము ఏమని జరగలేదు ఆయన దగ్గర ఉన్నంత ప్రఖ్యాతి ఏమైనా జరలేదు ఆయన దగ్గర ఉన్నంత జ్ఞానము ఏమైనా జరగలేదు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎట్లా సంపాదించుకున్నాను ఇప్పుడు మీరు దీన్ని పాటించండి ఈ సంవత్సరము మీరు కూడా ఎట్లా చూడండి పన్నెండు విషయాలు చెప్తుండీ ఎట్లా పొందుకున్నా ఎట్లైనగా నేను ఎట్లా ఈ రుణపకంగా దేవుని మర్మాలు తెలుసుకోగలిగిన ఏ రీతిగా మనుషులు నేను నిలబడితే నేను కూర్చుంటే వాళ్ళు నిలబడతారు ఎవరిని ఎందుకు దాచుకుంటారు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 నువ్వు విడిపించాలి ఇట్లా చేస్తేనే గాని నువ్వు ధనికునివి కాలేవు నువ్వు ఐశ్వర్యవంతునివి కాలేవు నీకు దేవుడి మర్మాలు బయపరచబడవు నీ శరీరం మీద ఆయన రహస్యాలు ఉండవు ఆయన మర్మములు ఉండవు నిన్ను చూస్తే మనుషులు భయపడరు నువ్వు స్పెషల్ జీవించలేవు చీకటిలో నువ్వు నీకు ఎటువంటి హాని కలగవు చీకటి నీ న్యూస్ పరిగెత్తాలి మృత్యువును న్యూస్ పరిగెత్తాలి నీ శత్రువునుంది వాక్యంలో మరణం నీ శత్రువునుంది పాయింట్ వన్ ఏంటంటే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 విడిపించగలడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు పేదవాణి అనేశ్ అనుకుంటే నువ్వు ఖచ్చితంగా పేదవాణివే నువ్వు దనుకోను అనుకున్నావు అనుకో నువ్వు పేదవాణ్ణి విడిపిస్తావు ఈ విషయం బాగా అర్థం చేసుకుని తండ్రి వారిని అంటే అనాథల వారికి సాయం చేయగలవా యోబూ తన దేశంలో అది చేసిండంట కొన్ని లక్షల మందికి చేసింటాడు లేకపోతే అంత పేరు సంపాదించుకోలేడు దేవుని తనేది లోకంలో మనుషులైతేట కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు దేవుడు దాని గురించి సాక్షినిస్తున్నాడు లేకుంటే బైబుల్లో రాకపోయాడు వాక్యం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 వారి భర్తలు నశించిపోతుంటే వారి భర్తలు చనిపోతే నేను విదలని సంతోషపెట్టినా భర్త లేని వారికి భర్త లాగుండి నన్ను ఆదరించిన వాళ్ళని చెప్పండి ఏ సేవకుడు చేస్తున్నాడు ఈ రోజు ఏ సేవకుడు చేయలేడు అందుకు వాళ్ళు పేదవాళ్ళు సేవకులు పాస్టర్స్ ఎందుకు పేదవాళ్ళు వాళ్ళు అసాధ్యం ఇవి చేయలేకపోతున్నారు నువ్వు నిన్ను నీ పొరుగు ప్రేమించినప్పుడు నువ్వు ఇవి ఖచ్చితంగా చేస్తూ నువ్వు ఆ వాక్యమే పాటించలేదు నిన్న నీ పొరుగు అని నీ పొరుగు ఎప్పుడు దూరమే మంచి సమరణ స్టోరీ ఎన్నిసార్లు చదివినా నువ్వు దాన్ని పాటించలేకపోయినావు నేనేదో వాక్యం చెప్తున్నా అక్కడక్కడ తిరిగి వాక్యం చెప్తున్నా అనుకుంటున్నావు కానీ నీ వల్ల ఏం జరుగుతులేదు ఎందుకంటే ఎన్ని ఆత్మల రక్షణకు వచ్చినా చెప్పండి నువ్వు చెప్పడం వల్ల వాక్యం ఎంతమంది బాప్తిజ్వానికి సిద్ధపడి నువ్వు చెప్పిన వాక్యం అదే కదా నీ సీక్రెట్ యాసిడ్ టెస్ట్ అంటాం ఫలం ఎక్కడ వస్తుంది మనుషులు సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు ప్రభుత్వ సమర్పించుకోవాలి కదా నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఎక్కడ జరుగుతుండే నువ్వు ఎక్కడో వీళ్ళని విడిపించా చెప్ ఒకరిని ఎక్కడ విడిపించినా ఒక్కరిని విడిపించినావా యోగు కొన్ని లక్షల మందిని విడిపించండి అంట ఆయనకి సీక్రెట్ బయలుపరచబడ్డాయి నువ్వు చేయాలేదు ఎందుకంటే మన గ్రూప్లో చాలా మంది చేస్తాం ఇవి మనం ఎస్పెషల్గా చెప్పుకోవడం కాదు కొన్ని వేలు వేల రూపాయలు లక్షల లక్షల మనం ఖర్చు పెడతా ఉంటాం వీళ్ళ మీద పెట్టాలా ఎక్కడికెళ్ళి వస్తున్నాయి కదా నీకు యోబు కూడా అదే సీక్రెట్ నేర్చుకున్నాడు నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెడతావో అదే నీకు నమ్మ తీసుకుని వస్తూ ఉంటాడు నువ్వు వీళ్ళని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దేవుడే నీకు ధారాళంగా ఇస్తూ ఉంటాడు డబ్బు అది నువ్వు ఇది కూడా ఒకటే వింటున్నాను నేను మరి ఏం చేస్తున్నావు డబ్బులంతా కాబట్టి ఈ విషయాలు వాళ్ళు ఎందుకు నీకు ఈ మర్మాలన్నీ బయలుపరుస్తాడు దేవుడంటే యోగుకు బయలుపరిచిన సీక్రెట్ ఈరోజు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు నీ జీవితంలో ఆ ఆశీర్వదన వచ్చేసేయాలంటే నీ కుటుంబాలలో ఫలం రావాలంటే నీ శరీరాలు స్వస్థతపరచబడాలంటే నీ జీవితము పరిపక్వం చెందాలంటే అంటే తిరిగి యవనమ్మగా మారాలంటే నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ఆకువాడక జీవితాంతం ఫలం ఇచ్చే శరీరాలుగా తయారు కావాలంటే జీవితాలు తయారు చేయాలి ఈ రోజు నుంచి ఇదే చూపించిన ప్రేమ అందుకే లూ బు వార్తలు చూపిస్తున్నది నాలుగో ధ్యానంలో ఎట్లా మనము హితవస్త్రాన్ని ఇది చేయగలిగితే మనము వాక్యాన్ని ప్రకటించడమే కాదు వాక్యాన్ని పాటి పాటించడం వాళ్ళం కూడా అవుతాం ఎందుకంటే డబ్బున్నోడే కదా పేదవాడికి ఆదరించేవాడు డబ్బు లేనివాడు పేదవాడే కదా ఒకటే చూపించేసి ఇక నేను వాక్యాన్ని ముగిస్తాను ఎందుకంటే మనం చాలా సేపు స్పెండ్ చేసినాం ఇంకెప్పుడైనా టైం ఉంటే నేను మరోసారి ఇవన్నీ కొన్ని ధీర్యంగా మీకు చూపిస్తాను మనం ఎక్కడ చూస్తామంటే లూకాసు వార్త పదహార అధ్యాయము ఇరవై వచనంలో ఇది నేను అర్థం చేసుకుంటే చాలు లూకాసు వార్త పదహార అధ్యాయం ఇరవై వచనంలో ఒక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఈరోజు అది నువ్వు అర్థం చేసుకొని కొంచెం ప్రార్థనలు కూర్చున్నాక మీరు అంతా నిద్రపోండి ఆ వచనంలో మనకు తెలుసు లూకాసు వార్త పదహార అధ్యాయంలో మన ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక ముఖ్యమైన ఉపమానం ఏంటంటే ఈ వచనం చేస్తాం ధనవంతుడు ఒకడు అతడు ఊద రంగు సన్నపు నార వస్త్రంను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండవాడు అంటే ఈ లోకంలో పట్ల కప్పు అనుభవంలో ఉన్నవాడు అంటే సంపూర్ణంగా ఆశ్రంపబడ్డవాడు అని అన్న విషయమే ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ఎంతో విలువ గల వస్త్రాలు ఊదారంగు వస్త్రాలు ఉదారంగం అంటే ఏంటో అంటే ఎటువంటి ఎవరైనా చెప్పాలరా అది ఏం రంగు ఊదారంగు అంటే అది వైలెట్ కలర్ అటువంటి బట్టలు వేసుకుంటాంటే వైలెట్ కలర్ బట్టలు దాని తర్వాత సన్నపు నార అంటే చాలా కాస్ట్లీ ఆ గోని సంచలా ఉండేది బట్టలు మనుషులు వేసుకుంటే పేదవాళ్ళు ధనికులు సన్నకు నారా బట్టలు వేసుకుండేవాళ్ళు అటువంటి బట్టలు వేసుకుని బహుగ సుఖంలో జీవించినవాడు అయితే ఇరవై వచనంలో లాజో అని ఒక దరిద్రుడు ఉండాను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలలో తో ఆకలి తీర్చుకుని గోరెను అంతేకాక కుక్కలు వంచి వాణి కురుపులు నాగానంటే నిజంగా నరక అనుభవాన్ని చూస్తున్నవాడు నీ పేదవాడు లాజర్ బైబుల్లో రెండు లాజర్స్ చూస్తున్నాం కదా మనం ఈశ్వరు కి లాజర్ అనే పదం ఇష్టం ఇరవై రెండో వాళ్ళిద్దరు చనిపోవడం మనం చూస్తున్నాం ఆ దరిద్రుడు ఫస్ట్ దరిద్రం నుంచి చెక్కబడుతుంది కదా ఇరవై రెండో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మన ఆరుగురటకు కొన్ని ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పిన లాక్డౌన్ లో అనుకుంటా ఎప్పుడైతే నీ ప్రాణము ఈ శరీరంలో వచ్చి చిక్కబడుతుందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో రూట్ మర్చిపోతుంది దానికి ఇదేనా ఎట్లా పోవాల పరలోకానికి ఎందుకంటే ఆ పరలోకానికి పోవాలంటే ఒక టెస్ట్ ఉంటది ప్రతి ప్రాణానికి ఇక్కడ నేను చూపిస్తున్న వాక్యంలోనే నేను చెప్పేది కొత్తగా ఉండదు వాక్యంలోనే ఉంటది రూట్స్ మర్చిపోతాయి ఎందుకంటే ప్రభు కానీ ఎప్పుడైతే శరీరాన్ని తలుచుకుని ఈ వచ్చి శరీరామంగా జీవించి ఈ లోకానికి అలవాడబడి ఆ లోకపు రూట్ మర్చిపోతాయి తప్పిపోయిన ఆత్మ తప్పిపోయిన ప్రాణం మనమంతా మన ప్రాణాలన్నీ కానీ ఈ సత్యం కలిగించిన నువ్వు నువ్వు తప్పిపోయిన ప్రాణంలాగా ఉండవు నేను ఎన్నిసార్లు ఈ విషయం చెప్తా ఉంటాను ఎప్పుడైతే మన ప్రభు ఈ లోకానికి వచ్చిండో నశించిన దాన్ని వెదిగ రక్షించడం కొరకు కాబట్టి మనమంతా రక్షణ పొందిన వాళ్ళం ఇంకా మనం నశించిపోవన్నట్టు మన శరీరాన్ని విడిచిపెట్టిన మనం మటుకు ఇంకొక ఫామ్ లో ఇంకొక రూపకంగానే ఉంటాం మన ప్రాణము ఆత్మ కలిసే ఉంటాయి అవి అవి ఏమేమి ఒక పర్ఫెక్ట్ వంటకంలాగా అది పొందాలని చెప్పినా ఒక రెండు మూడు వార్ల అవి సెపరేట్ కావన్నట్టు రక్షణ అనుభవంలో నుంచి పరిపక్వం చెందిన స్థితి అంటున్నారు సంపూర్ణంగా ఎదిగిన స్థితికి వస్తే మటుకు అవి నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఒకటే అవయం ఒకటే భాగంలాగా తలెత్తే త్రిత్వం అంటే మూడు కలిస్తే ఒకటే అని అడిగితే అయితే అందుకని దేవదూతలు రావాల్సి వస్తుంది చూడండి ఇరవై రెండవ శ్రంలో చనిపోయి దేవదూతల చేత అబ్రాహం రొమ్మున ఆనుకున్నట్టుగా కొనిపోబడింది అంటే ఆయన ప్రాణాన్ని దూతలు పట్టుకొని పోవాల్సి దాని తెలియదు ప్రాణానికి ఒక్కసారి చిరాలకి వెళ్ళి బయటకు వచ్చినాక ఎక్కడ పోలలో ఎట్లా పోవాలి ఏం తెలియదు అన్నట్టు అప్పుడు దేవ్రతలు వచ్చి సాయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి దేవుని కాబట్టి వాళ్ళొచ్చి నీ ప్రాణాన్ని తీసుకొని ఈ సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి రక్షింపబడ్డ గురించి ఎప్పుడు చనిపోతే మనం ఏడమం ఎందుకంటే ఈ సీక్రెట్ ఏంటంటే వాడి ప్రాణాన్ని దేవ్రతలు జాగ్రత్తగా తీసుకొని అయితే ఇప్పుడు చూడండి ధనవంతుడు కూడా చనిపోయి పాతి అతని గురించి ఏం లేదు కదా విషయం అర్థం చేసుకోండి ఈ లోకంలో పాపి చనిపోతే వాడి ప్రాణాన్ని సైతానం తీసుకొని పోతాయి సైతాన దూతలు నరకానికి అది చూపిస్తాను ఇక్కడ చూడండి అప్పుడు అతడు పాతలంలో బాధపడచ్చు శరీరం లేదు కదా ఎట్లా బాధపడుతున్నాడు శరీరం ఉంటేనే కదా దానికి సూది గుచ్చితే నొప్పి కాల్తే నొప్పి నొప్పులు శరీరంలో రోగాలు శరీరం లేనప్పుడు వాడికి బాధ ఎట్టగలుగుతాను చెప్పండి అంటే నీ ప్రాణానికి కూడా బాధ అన్న విషయం ఈ వాక్యం శర్రాన్ని విడిచిపెట్టినప్పుడు దాని గుణగణాలు ప్రాణానికి అంటుకుంటున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి శరణం నీకు మెదడు ఉంటది మెదడు ఉంటే జ్ఞాపక శక్తి ఉంటది అవన్నీ మట్టిలా కలిసిపోయాక నీ ప్రాణానికి జ్ఞాపక శక్తి ఉంటుందా చూడండి ఇక్కడ అప్పుడు అతడు పాతళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ ను చూచండు అబ్రాహం రొమ్మాని తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పాను అదొక స్థలం అది లాజర్ చూచి ఇప్పుడు రెండు ఇరవై నాలుగవ ఏమని పిలుస్తున్నాడు తండ్రి అని పిలుస్తున్నాడు బాగా తెలుసుకోండి మనకైనా విశ్వాసానికి జనకుడు కదా అబ్రాహా కాబట్టి తండ్రి వైనా అని సంబోధిస్తున్నాడు నాయందుకు కనికర పడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలు కన్న చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వరంలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అంటే నరకంలో ఉంటే కూడా వాడికి జ్ఞాపక ఉంది వాడు చూడగలుగుతున్నాడు అబ్రాహాం చూడగలుగుతున్నాడు లాజర్ చూడగలుగుతున్నాడు లాజర్ ఏమో దేవుని ఆయన అబ్రాహం రొమ్మును ఆనుకొని ఉన్నాడు ఈ విషయాలన్నీ చూస్తున్నాడు ఇప్పుడు ఏమంటుండంటే ఈ విషయం మీరు ఎప్పుడైనా ధ్యానించారు ఇద్దరు ధనికులు ఈ దర్శనంలో అబ్రాహా కూడా బహు ధనికుడే ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు ఇక్కడ ఇంకొక ధనికున్నాడు నర్కంలో ఉన్నాడు ఇద్దరు ధనికుల స్టోరీ ఎవరైనా వాక్యాలు చెప్పాలంటే బైబుల్లో ఇద్దరు ధనికుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకడు అబ్రహాము ఇంకొకడు లుకసువర్త పదహారులో ఉన్న ధనికుడు ఇద్దరు ధనికులే కాబట్టి బాగా అర్థం చేసుకోండి ధనవంతులు పరలోకానికి పోవడం దుర్లోభం ఎందుకో మన అందులోనే ఒక పరిలోకంలో ధనవంతుడు బహు విస్తారమైన ధనం కలిగిన వాడు అబ్రామ్ ఎట్లా పరలోకంలో దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాక్యం నీ ధనం నువ్వు ఏం చేసినావు కదా ముఖ్యం ఇక్కడ ఉంది ఒక ధనికుడు నరకంలో నుంచి ఇంకొక ధనికుని అడుగుతున్నాడు ఏమని తెలుసా ఆ పేదవాణ్ణి నా దగ్గర పంపించి సాయపడికి ఒక ధనికుడు ఒక పేదవాన్ని అడుగుతుడు సాయం చేయమని వాడికి అవకాశం ఉన్నప్పుడు పేదవానికి సాయం చేసేయండి ఈ లోకంలా నీ పరిస్థితి కూడా అట్లనే నీ అంటే నేను మీ గురించి మాట్లాడతలేను సేవ జీవితంలో క్రైస్తల గురించి నువ్వు ఏ రోజు అప్పుడు లాజర్ సహాయపడలేదు వాడికి ఏం పెట్టినా వాడు పాపం కింద పడ్డ అన్నం అది కూడా కుక్కలు వచ్చేసి తినే కొన్నిసార్లు ఆహారం నేను అది కూడా అప్పుడు ఊహిస్తేనే నా ఒళ్ళు చెల్దరిస్తుంది తర్వాత ఎప్పుడైనా నీకు చెప్తాను ఎందుకో ఎందుకు నాకు అది చెలదరిస్తుంది ఒళ్ళు ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న అబ్రామ్ లాజ అందుకు అబ్రాహం కుమారుడాన్ని సంపాదిస్తున్నాడు నీవు నీ జీవిత కాలం అందులో నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితి ఇది క్రైస్తవత్వం సుఖానుభవం ఏషావు జీవితం ఈ ధనవంతుడు క్రైస్తవులకి సాదృశ్యంగా ఉండే రోజు సుఖానుభవాన్ని ఆశ్రయించిన ఏషావుకి సాదృశ్యంగా ఉన్నాడు ఇష్టం అంటే దేవుడు నిన్ను ఆశ్రయిస్తే నువ్వు మొత్తం దాన్ని అనుభవించిన ఆశీర్వాదాన్ని ఎవ్వరికి ఇవ్వలేను నీ జీవిత కాలం అంత అలాగ నన్నే లాజరు కష్టము అనుభవించను అని జ్ఞాపకం చేసుకున్నాము ఎందుకంటే జ్ఞాపకం అంటే నీ ప్రాణానికి జ్ఞాపకం ఉంటుంది అంట కూడా కాబట్టి మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటే నాగించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది వాళ్ళు నన్ను గుర్తుపడతారా ఒకరోజు వాళ్ళని కలుసుకుంటే అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు ఎందుకంటే ఈ వాక్యం ఇక్కడ ఉంది ఎంత మంది రక్షణ మన పూర్వీకులు అందరూ అక్కడ ఉంటారు జ్ఞాపకం తీసుకుంటారు పవన్ బ్రదర్ మళ్ళీ వాళ్ళు రక్షణ పొందలేదు కదా మేము మా తరమయ్య రక్షణ పొందింది కదా మా మా తాతలు రక్షణ కదా అంటే ఏం చేస్తాం దేవుని దృష్టిలో వాళ్ళు కనీసం నిన్ను రక్షించుకున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి జ్ఞాపకం చేసుకో నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు నీ ప్రాణము ఎట్లా ఎంజాయ్ చేసిందో తిని తాగి సకించిందో అది జ్ఞాపకం చేసుకో ప్రాణం తను మాట్లాడతాడు దానికి శరం లేదు మెదడు లేదు అంటే మెదడు లేకున్నా కూడా నీ ప్రాణానికి జ్ఞాపక శక్తి ఉంటది అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో చనిపోయినాక రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ పోయినారు అని మనం ఎప్పుడు ఏడవద్దు బాధపడద్దు వాళ్ళకన్నీ తెలుసు ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి వాళ్ళు అన్ని చూస్తుంటారు అక్కడికెళ్లి విజ్ఞాపన చేస్తుంటారు మన గురించి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మీరు ఈ విషయం ఏంటంటే నశించిపోతున్న వాడి మీద ఉన్న ఆశ్రదలు నీ మీదికి రావాలంటే తెలుసా మీద తల్ భర్తలు పోగొట్టుకున్న వారు వారికి నువ్వు సహాయపడలా అప్పుడు వారి భర్తల మీద ఉన్న ఆశ్రయం నీ మీదకి వస్తుంది ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నేను వాక్యం ముగిస్తే రోజు వాళ్ళ మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాళ్ళు నన్ను వాడకలేకపోయిన అయితే ప్రభుత్వ అర్థం చేసుకున్నాను అయినా ఆదివారం నేను ట్రై చేస్తే సీక్రెట్ ఎంతో పాస్టర్స్ చనిపోయినారు కోవిడ్ కి భార్యలు ఏం చేస్తారు పాపం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు పాపం నువ్వు వారికి ఇప్పుడు సహాయ కొడుకుంటావు సహాయకొరాలకుంటావు నీకు ఎక్కడ దొరికితే వాళ్ళు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఆదరించండి వీలైతే ఒక బస్తా బియ్యం వేసిపోండి నువ్వు కుటుంబంలో కనీసం ఒక వన్ మంత్ తింటాడు అన్నాం ఎంతో మంది మాస్టర్ పిల్లలు రోడ్ల మీద ఉన్నది రోజు నా దాన్ని చూపించింది దేవుడు చాలా మంది నేనైతే లో కొంతమంది మాస్టర్స్ కి సపోర్ట్ ఇవి ఎందుకంటే అప్పుడేపుడు నాకు కలిగింది కాబట్టి నాకు సరిగ్గా శాలరీస్ లేకుండా నేను వాళ్ళను సపోర్ట్ చేయగలిగాను ఎందుకంటే నేను అట్లా అలవాటు చేసుకున్న చిన్న శరీరాన్ని దాన్ని ఎక్కువ నేను పోషించే పోషించాను నెక్స్ట్ లెవెల్స్ ఏవైతే ఇవి మీరు అర్థం చేసుకోండి ఆ రీతిగా మీరు మీ శరీరాలను ట్రైనింగ్ చేసుకుంటే మీరు ఎన్ని రోజులను ఉపాసం ఉండగలరు ఒక వంద రోజులు ఉపవాసం ఉండగలరు ఇటువంటి స్థితిలో మీరు ఖచ్చితంగా పర్లోక ప్రదర్శనాలు చేస్తారు మీరు ఈ మర్మాలన్నీ మీ జీవితాలకు అన్నీ రిలీజ్ అయిపోతూ మీరు ప్రార్థన చేస్తే ఇన్స్టెంట్ గా అద్భుతాలు జరగాల్సిందే కాబట్టి అబ్రహం రమ్ము అనే ఒక స్థలం అక్కడ ప్రతి ప్రాణానికి తిరిగి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆ ట్రైనింగ్ ఏంది అదే పర పరదశు అంటే అది పర్లోకం కాదు అదొక టెంపరీ ప్లేస్ అక్కడ ఈ ఆత్మలకు అన్నిటికీ పరలోకానికి ఎట్లా పోవాలా అక్కడ ఎట్లా దేవతలతో పాటు కలిసి జీవించాలా అన్న ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు దేవుని భక్తులు అది ఇప్పుడు చెప్పాను మొత్తం కన్ఫ్యూజన్ వెళ్ళిపోతాను మీరు కటి సత్యాన్ని అర్థం ఎంత జ్ఞానవంతుడు ఆయన ఎందుకు అంత జ్ఞానవంతుడు ఆయన ఎందుకు అంత ధనికుడు ఆయన ఎందుకు అంత మంచి పేరు పొందుకున్నాడు రాజులే ఆయన ముందు నోరు మూసుకున్నారట వారి నాలుిక అంగిట అంటుకోబోయేందట అంటే ఏం రోగం భయంతో ఎందుకు అట్లా అద్భుతమైన కరమైన జీవితం ఆయన జీవించగలిగిందంటే ఆయనే చెప్తున్నాడు ఇంకా కలిపిస్తున్నాడు మీకు ఎక్కడ పన్నెండవ వచ్చినంలో ఏల అంటే ఏ కారణం చేత ఎందుకు అనగా ఆయన చేసిన సేవ అది అంటే ఆయన ఒక యాచకుండా సేవ చేసిండు మొరపెట్టిన దీనులను విడిదిపించిండు అంటే దీనులు పేదవాళ్ళు అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్న వారిని చేసిండు ఆయన నువ్వు చేయగలవా ఎందుకంటే ఆశీర్వాదం పొందిన వాడే ఇతరులను ఆశ్రయించగలడు అంటే నువ్వు ధనికు నువ్వు అయితేనే కదా వేరే వాడిని ఆశ్రయించేది నా దగ్గర ఏముంది బ్రదర్ అనుకుంటే నీ లోకం అట్లనే ఉండిపోతుంది నీ లైఫ్ కాబట్టి నువ్వు ఇచ్చినువు అడిగిన వాళ్ళకి అందరికి ఇచ్చినావు ఎందుకే నేను అట్లా ఎన్నో వేలు వేలు ఇచ్చేసినావు అది తెలియదు కానీ ఇక్కడ ఏం పొద్దు కదా ఇంట్లో కూడా సంపూర్ణంగా ఇస్తాను పిల్లల పోషణ కుటుంబానికి సంబంధించిన పోషణ అంతా నువ్వు ఇవ్వాల్సిందే అవి కాగా నీ యాజకత్వం ఎటువంటిది అంటే ఇచ్చే యాజకత్వం అనేసలు చెప్పించింది కాబట్టి అటువంటి సేవలు ఉండగలవ తెలియగానే విశేషమైన అద్భుతాలు నువ్వు లైఫ్ లో నీ సేవలు అటువంటి సేవల జీవితానికి దేవుణ్ణి నడిపించాలని నేను ప్రార్థిస్తే కళ్ళు మూసుకు పరశుదిన వాళ్ళు తండ్రి మీ పదాన్ని అయినా ప్రభు నుంచి మెల్కే క్రమానికి నడిపించారు మీరు అది మీరు మాకు లాక్డౌన్ లో బయలుపరచినారని ఆయన అవును కానీ మేము తెలియకనే మెల్కే క్రమంలో ఉన్నాం మొదటి నుంచి కానీ లాక్డౌన్ లో దాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే ఆ క్రమంలో సంపూర్ణంగా మేము ఉండగలిగితేనే గాని విశేషమైన సేవ చేయలేము అవును విశేషమైన సేవ చేయలే ఆశ ఎవరు చూడని విధంగా చూడాలా ఎవరు చెప్పని విధంగా చెప్పాలా ఎవరు నడిపింపని విధంగా నడిపించాలా అది మేము ఏర్పరచుకునే ఆశనైనా యోబు నడిపించినప్పుడు పేదవాళ్ళని విడిపించిన ప్రభు విధనాలకి సంతోషం కల్పించిన ప్రభావం వారి భర్తల మీద ఉన్న చనిపోతున్నప్పుడు అవి ఇతని మీదకి వచ్చిన ప్రవ్వా ఆ సీక్రెట్ అయినా నేర్చుకున్న ఈ లోకంలో దనికుని కావాలంటే ఈ లోకంలో ఆత్మీయంగా ఎదగాలంటే ఈ లోకంలో ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే పోతున్న వారి ఆశ్రదలు మా మీదకి రావాలా గాని మేము ఈ లోకంలో ఇతరులని విడిపించలేము బద్దికట్లు తెంపాలా దీనులని ఆదరించాలి వడ్డి చూపు చూపించాలా ఏసారి మీరు అవి చేసినారు ఈ లోకంలో మాకు తిరిగి జ్ఞాపకం చేసినారు యోము అది ఆల్రెడీ వాక్యం తెలవకముందే వాక్యం తెలిసినా మేమే చేయలేదు ఇంతకాలం కనుకరించండి క్షమించండి ఇక మిదట ఆ రీతిగా ఆచరించే బిడ్డలుగా తయారు చేయమని ఏసీ క్రీస్ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడన కనుక ఆమెన్ అందరికి ప్లేస్ లాడ్ ప్లేస్ ప్లేస్ దేవు కృప అలా ఎంతో మంది ప్లేస్ల మనకు అందరికీ దేవు కృప ఆ సిల్వలో చూపించిన మహాకృప సదాకాలం మనందరికీ ఎంతో మంది బిడ్డలు మీరు కృపా సదాకాలం తోడుండు కాక అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ ప్రైజ్ లాడ్ బ్రదర్ మీ అందరికీ ప్రైజ్ లాడ్స్ రెవన్ బ్రదర్